నేను ఈ పొత్తమును సర్వసాధారణమైన వ్యావహారిక భాషలోనే వ్రాస్తాను అరవై నాలుగు వత్సరముల నిండు వయస్సులో వ్రాస్తూ ఉన్న దీనిని చూసి నన్ను తుదకెర తురక భాష అని నా మిత్రులు శిష్యులు లోనగు కొందరు నిందింతురని నాకు తెలిసింది నేనిట్టి భాషను సమర్థించవారిలో చేరిన వాడను కాకయుండి ఇందులో కారణము నాకు ఈ భాష అంటే అంతగా ఇష్టం లేకపోయినా ద్వేషం కూడా అంతగా లేదని లోకులకు తెలియజేయటమే నా ముఖ్యోద్దేశము ఇదిన్నేగాక ఈ భాషకు చోటివ్వదగిన కబ్బములెట్టివో సూచించుటకు కూడా నేను ఇప్పుడు పనికి తలపెట్టినాను ఇప్పుడే కాదు ఇంతకు పూర్వము కూడా నేనిట్టి పట్టుల భాషనే ఉపయోగించి ఉంటుంది పట్టుదలలు లోనైనవి చదివిన వారికి సంగతి విషదమే కావున విస్తరింపగా ప్రస్తుతము ప్రారంభిస్తాను ఇప్పుడు నేను వ్రాయబోయే విషయము అంతో ఇంతో జాతక చర్య స్పృశించి విడిచిందే కానీ క్రొత్తది కాదు అయితే మరల ఎందుకు వ్రాయాలంటే అందులో నెత్తికొన్న విషయాలు విడదీసి వ్రాసే ఎడల ఎంతెంత గ్రంథము పెరుగునో చదువులకు ఎరుకపడే నిమిత్తమే కాని వేరు కాదు గణపతి నవరాత్రములు నేను ఆయా గురువరుల సమక్షమున అక్షరములు బడి చదువు ఫ్రెంచి సంగీతము భారవి వరకు కావ్యములను చదువుకొని కొంచెము లఘు చదివి బ్రహ్మశ్రీ చెల్ల బ్రహ్మశాస్త్రుల వారి సన్నిధికి విద్యాభ్యాసమునకు వెళ్ళేటప్పటికీ నాకు పద్దెనిమిదో అవసరము దాటవచ్చింది శ్రీ శాస్త్రుల వారి సిద్ధాంతకోమిది ప్రారంభించిన మాసం దాటినంతలో గణపతి నవరాత్రములు సమీపించినవి అప్పుడు గురువుగారు శిష్యులను ఉద్దేశించి ఈ గణపతి పూజ విద్యార్థులకు చాలా ముఖ్యమైనది కాశీలో దీనిని మిక్కిలి శ్రద్ధాభక్తులతో విద్యార్థులు చేస్తూ ఉంటారు కాశీలో దీనిని మిక్కిలి భక్తులతో విద్యార్థులు చేస్తూ ఉంటారు కాబట్టి మీరు కూడా చేస్తే మీకు సకల శ్రేయస్సులను కలుగుతవి అని ప్రస్తావించినారు అప్పటికి శ్రీ శాస్త్రుల వారు కాశీ నుండి వచ్చి కొలది కాలమే అగుటచే విద్యార్థులు నలుగురు ఐదుగురు కంటే లేరు అందులో నేనొకడను శాస్త్రములో నాకంటే తక్కిన విద్యార్థులు ఎక్కువ వారే కానీ సంస్కృతము మాటెట్టులునను తెలుగులో కవిత్వము చెప్పుట ఏందేమి పురాణము చెప్పుట ఏందేమి నేను అల్లుల్లో ముళ్ళు పెద్ద అన్నట్లు ఉన్నాను గణపత్యుత్సవాలకు కొంత ధనార్జన కావాలి గనక నన్ను శాస్త్రులవారు ఆ విద్యార్థులలో పెద్ద చేసి సంపాదనార్థం పంపించినారు శాస్త్రులవారి గ్రామము తాడేపల్లిగూడెముకు ఉత్తరంగా సుమారు రెండు క్రోసుల దూరములోనున్న కడియద్ద అనే పల్లెటూరు ఈ యూరికి రెడ్డిసీమ దగ్గర ఇప్పుడు ఇటులున్నాను అప్పటికి ఎవరైనా యాచకులు వెళ్లే ఎడల ఆ రెడ్డిసీమలో అంతో ఇంతో డబ్బు సంపాదన కావటము నిస్సంశయము అప్పటికి బ్రాహ్మణులంటే అందులో చదువుకున్నవారంటే పట్నాల్లోనేమి పల్లెటూళ్ళలోనేమి గృహస్థులు మిక్కిలిగా ప్రేమించేవారు ఎప్పుడో కానీ బ్రాహ్మణుడు కనపడిన రెడ్డిసీమను గుర్చి చెప్పేదేమిటి ఆ సేమలో లక్కవరం అనే గ్రామం పెద్దది ఆ ఊళ్ళో కోమట్లు విస్తరించి ఉన్నారు కోమట్లున్న చోట సర్వసాధారణంగా ధనలక్ష్మి కూడా ఉంటుందని చెప్పనక్కరలేదు కదా ధనమున్న చోట సర్వత్రా కాకున్నాను నూటనాటనైనా దానముండకపోదు మేము ఈ సంగతి మనస్సులో పెట్టుకొని ఆ ఊరు వెళితే ఆ యూరి వర్తకులు మమ్మల్ని ఆదరించి మా చేత పురాణము చెప్పించి విని మా ప్రయత్నానికి యథాశక్తిని తోడ్పడినారు తరువాత జంగారెడ్డిగూడెం కామవరపు కోట మొదలైన ఊళ్ళు కూడా వెళ్ళి ప్రయత్నించినాము కామవరపు కోటలో పెద్ద కోమటి ఇచ్చిన చీటీ పుచ్చుకొని ప్రతి దుకాణం గోరుముష్టి కూడా ఎత్తాము కానీ లక్కవరంలో వలె లాభించలేదు అంతలో గణేశ్వర చతుర్థి సమీపించినది గురువుగారి సన్నిధికి వచ్చి సంపాదన స్వల్ప ద్రవ్యమును వారికి నివేదించిది వారు చలి నీళ్లకు తోడు అన్నట్లు మరికొంత ద్రవ్యమును చేర్చి ఆ ఉత్సవమును సర్వోత్తమంగా జరిగించిరి ఆ తొమ్మిది రోజుల్లో విద్యార్థులకు పాటములు ఉండవు కానీ శాస్త్రములో పూర్వపక్షములు కొందరు చేస్తే మరికొందరు సిద్ధాంతములు చేయటం మొదలైన వ్యాసంగములు గురువుగారు దగ్గర ఉండి జరిపించటము కాశీలో ఆచారము గనుక ఇక్కడ కూడా అలాంటి సందర్భాలు గురువుగారు చేయించేవారు దీనివల్ల శిష్యుల సభాకంపము పోయి గండ్రతనం కలుగుతుందని గురువుగారు సెలవిచ్చేవారు ఇక నొకటి ఈ గణేశ్వరుని పూజించటముకు విద్యార్థులలో బ్రహ్మచారిని గురువుగారు నియమించేవారు ఒక ఏడు పూజించిన విద్యార్థి మరొక ఏటికి పనికిరాడు కారణమేమంటే ఆ విద్యార్థి మరుచటి ఏటికి ఈ పూజా కారణం వల్ల గృహస్థై తీరుతాడు గృహస్థుకు బ్రహ్మచారి గణపతిని పూజించుటకు అర్హత లేదని గురువుగారు చెప్పేవారు కాశీ వెళ్ళటానికి ఊహ ఈ రీతిగా గురువుగారి వద్ద కడిఎద్దలో చదువుకుంటూ ఉండగా నాకు కాశీ వెళ్ళటానికి ఊహ కలిగింది చక్కగా అన్నము పెట్టి చదువు చెప్పుతూ ఉన్న గురువును వదిలి కాశీ వెళ్ళటం ఎందుకని శంక కలగవచ్చును కారణం వ్రాస్తూ ఉన్నాను తరచూ గురువుగారు కాశీ విశేషాలు ముచ్చటిస్తూ ఉండేవారు అవి విని విని ఉండటం వల్ల ఆయా విశేషాలు చూదామని అభిలాషయ ఒకటి ఇంకొకటి నా చిన్నతనము సుమారు పదిహేనుల వరకు జన్మస్థానమైన కడియంలో వెళ్ళినప్పటికీ తరువాత యానాములో వండుట తటస్థించింది కడియము పల్లెటూరు యానాము పట్నవాసము అందుచేత కొంచెము నాగరికతకు సంబంధించిన అభ్యాసములకు అలవాటు పడ్డాను ఆ అభ్యాసంలో ప్రతిరోజున్ను తమలపాకులు వేసుకొనిట ఒకటి అది మిక్కిలి పల్లెటూరగు కడిఎలో దుర్లభమైనది కాశీలో సత్రాల్లో భోజనము పెట్టుటయే కాక ప్రతిరోజున్ను తాంబూలము కూడా విధిగా ఇస్తారని విని ఉండుటచే కాశీ వెళదామని కోరిక ఉదయించింది అయితే అది ద్రవ్య వెంటనే సాగలేదు ద్రవ్యము లేకుండా బయలుదేరితే ఏమవుతుందో ఇంతకు ముందొక పర్యాయము వేరొకని ప్రేరేపణ మీద బయలుదేరి విశాఖపట్నం వరకును వెళ్ళి పైని వెళ్ళలేక తెవచ్చిన నాకు పూర్తిగా తెలిసే ఉంది గనుక తొందరపడి బయలుదేరలేదు ఈ లోపున శాస్త్రుల వారు ఆయా విద్యార్థులనల్లా పోషించటానికి అప్పుడప్పుడు కొన్ని గ్రామాలు సంచారం చేస్తూ ఉండటములో అక్కడక్కడా కొందరు సంపన్న గృహస్థులు మా గురువుగారిని మీ విద్యార్థులలోనెవరైనా పురాణం చెప్పేవారు ఉన్నారా అని అడుగుచుండేవారు వారికి మా గురువుగారు నన్ను చూపేవారు నా వలన ఆ గృహస్థుల పురాణం విని నాకు పదో ఐదో రూపాయలు ఇచ్చి పంపుచుండేవారు ఆ ద్రవ్యాన్ని నేను మా గురువుగారి వద్దనే దాచుకునేవాడను ఎలాగైతేనేమి ఆ ఈ బాపతు సమ్ము నా తాలూకు మా గురుగారి వద్ద సుమారు యాభై రూపాయల వరకును నిలువ ఉంది ఈ సొమ్ముతో నేను కాశీకి వెళ్ళవచ్చున ధైర్యం కలిగింది అప్పటికి రైలు బెజవాడ వరకు వచ్చింది బెజవాడ నుండి కాశీకి సుమారు పద్దెనిమిది రూపాయలు రైలు చార్జి అయితే ఈ సొమ్ము గురువుగారి నేమని ఎడుగుదును కాశీ వెళ్ళదనని వారితో చెప్ప వీలు లేదు ఏదో వంక పెట్టి పుచ్చుకోవాలి అట్లుండగా గురువుగారు కెల్లం పూడి వార్షికానికి బయలుదేరినారు అక్కడ జమీందారులు వార్షికము అరవై రూపాయలను ఇచ్చినారు వారిని సొమ్ము అడిగి పుచ్చుకొని స్వగ్రామం వెళ్ళి వస్తానని మనవి చేసి కాశీకి వెళదామని ఆలోచించుకొని విరోధి నామ సంవత్సరం మార్గశీర్షశుద్ధ తదేనాడు ముహూర్తము బాగున్నదని మనసులో పెట్టుకొని ఉన్నాను సొమ్ము అడగటమే తరువాయి గాని వారు ఇవ్వటానికి లేచమున్ను అభ్యంతరము లేదు అంతలో ఆ గ్రామంలో ఉండగానే నాకు పెండ్లి తటస్థించి ఆ ప్రయాణ ముహూర్తము పరిణమించింది కానీ దాని సందర్భం టూకీగా వ్రాస్తాను పెండ్లి మాటలు కిర్లంపూడికి సమీపములో గెద్దనాపల్లి అనే పల్లెటూరిలో శ్రీ శాస్త్రులవారి అన్నగారి అల్లుడు రామడుగుల వెంకటాచలము గారు స్కూల్ మాస్టరుగా ఉన్నారు సమీపమౌటిచే కిర్లంపూడికి ఆయన పెనమామగారి దర్శనానికి వచ్చారు ఆయనతో సుప్రసిద్ధులు నూకల సోమనాథ శాస్త్రుల గారి కుమారుడు వేదశాస్త్ర పండితుడు వెంకటకృష్ణ శాస్త్రి గారు కూడా అప్పుడు అత్తగారింటికి వచ్చి ఉండటచే గద్దనాపల్లి నుండి శాస్త్రులవారి దర్శనానికి వచ్చారు వారిరువురున్ను శ్రీవారి దర్శనానికి వచ్చే సమయానికి శాస్త్రులవారి సన్నిధిని నేను తప్ప ఇతర విద్యార్థులెవరున్ను లేరు తక్కిన విద్యార్థులందరూనూ ఆ సమీపంలోనే ఉన్న ధర్మవరపు పాఠశాల పండితులకు తనికెళ్ళ నరసింహ శాస్త్రులవారి దర్శనం నిమిత్తం వెళ్ళారు అట్టి సమయంలో గెద్దనాపల్లి నుండి వచ్చిన ఇరువురితో పండితుడని ఇంతకు ముందు దహరించిన వెంకటకృష్ణ శాస్త్రి గారు నన్ను ఏవో కొన్ని ప్రశ్నలు వ్యాకరణంలో అడిగారు నాకు తోచిన సమాధానాలు చెప్పి అంతతో ఊరకుండగా నేను ఆయన్ని మళ్ళా ప్రశ్నించడానికి మొదలుపెట్టినాను అది గురువుగారు అంగీకరించగా అబ్బాయి ఆయన నీకన్నా సర్వాత్మన పెద్దలు నీవు ఆయనను ప్రశ్నించకూడదు అని నన్ను గట్టిగా మందలించారు విద్యార్థి అవస్థలో నుండుచే నేను వారి పెద్దరిక మనకు నేనేమి లోటు కలిగించాను నన్ను వారు అడిగారు నాకు తోచినవి చెప్పినాను నేను మళ్ళా అడిగాను అని ఒక మోస్తరు వినయముగా గురువుగారికి ఉత్తరము చెప్పినాను అంతలో ప్రస్తుత విషయము ఎట్లో ఆగింది నన్ను ప్రశ్నించిన పండితుడు నాకు కాబోయే మామగారును మామగారున్ను ఆరోజు అక్కడనే ఉండిపోయిరి పిమ్మట జాము రాత్రి తెల్లవారు వేళ మా గురువుగారితో నన్ను కూర్చి కాబోయే మామగారు ముక్తసరిగా ఈ క్రింది మాటలను మాట్లాడినారు మీరు నా కుమార్తెను మీ భావమర్దికి ఇమ్మని ఇదివరలో నాతో చెప్పుతున్నారు ఆ వరుడు వయస్సులో కొంత ముదురు అందుచేత నాకు సంశయముగా ఉంది ఈవేళ నాతో వచ్చిన వెంకటకృష్ణయ్య శాస్త్రులు గారితో ప్రసంగించిన పిల్లవానికి ఇవ్వవలనని నాకు ఉద్దేశము హఠాత్తుగా కలిగినది నగలు వగైరాలతో నాకేమీ పని ఎట్లో బొమ్మల పెండ్లి మోస్తరుగా పెళ్లి చేసి పంపుతాను అతనితో మీరు ఈ మాట చెప్పి అంగీకరిస్తాడేమో కనుక్కోండి ఈ మాటలకు గురువుగారు సమ్మతించారు ఉదయం వారంతా కూర్చుని నన్ను పిలిచి ఈ విషయం చెప్పినారు చెప్పి దీన్ని గురించి మే గ్రామం వెళ్ళి మీ తల్లిదండ్రులతో ఆలోచించి ఏదో అభిప్రాయం తేల్చమన్నారు దాని మీద నేను మా గురువుగారితో మీ కన్నా మా తల్లిదండ్రులు ఎక్కువ తమ ఇష్టమునకు వారు మారు చెప్పరు కాబట్టి తమ చిత్తము వచ్చినట్లు జరిగింపవచ్చు అని నేను ప్రత్యుత్తరము చెప్పి తిని ఇక్కడ ఇకొకటి చెప్పవలసి ఉన్నది ఏమిటంటే నాకు అప్పటికి కాశీ వెళ్ళి అక్కడ అధమం పన్నెండేండ్లేనా ఉండి గొప్ప పాండిత్యం సంపాదించి దేశానికి వచ్చిన పిమ్మట కానీ పెళ్లి చేసుకోవాలని సుతరామున్ను లేదు అట్టి స్థితిలో గురువుగారు ఈ ప్రస్తావన తేవటంతోనే అంగీకరించటానికి కారణమేమంటే నాకు అప్పుడు ఉద్దేశించిన కన్యక నేను ఎలిగినదే కానీ క్రొత్తది కాదు నేనను కొన్నంతకాలం ఉన్న కాశీలో ఉన్నను భార్య ప్రతిబంధక మేమిన్ను ఉండదని ఊహించుకున్నాను ఆ తర్వాత నా తరఫున గురువుగారు తల్లిదండ్రులై తధాస్తు అన్నారు ఆవేళ కార్తీక బహుళ త్రయోదశి మార్గశీర్షశుద్ధ తదియ సుముహూర్తం అనుకొన్నారు వివాహ సన్నాహం వెంటనే గురువుగారు సంస్థానం వారికి కబురు చేయుటకయ్యి మళ్ళా దివాణంలోనికి ప్రయాణమైనారు వార్షికము ముట్టినది కదా ఏమి మరలా శాస్త్రుల వారు దయచేయుచున్నారని ఉద్యోగస్తులు ఆశ్చర్యంగా చూడ మొదలెడినారు వారి వారితో ప్రస్తుతము శృతపరచి గురుగారు శ్రీ బుచ్చి సీతాయమ్మగారి ముఖ్య పరిచారకును కామాక్షిని పిలిచి అమ్మగారితో ఈ సంగతిని మనవి చేయమని చెప్పినారు బుచ్చి సీతమ్మగారనగా అప్పుడు కెర్లంపూడి జమీను అనుభవించుచున్న శ్రీ ఇనుగంటి బుచ్చితమ్మయ్య చిన్నరావుగారులకు మాతామహి ఎస్టేటు మనుమల ఇద్దరికీ వశపరచి చాలా కాలమైనది ఆమెకు మనుమలిద్దరున్ను నెల ఒకటికి ఐదు రూపాయల చొప్పున మాత్రము గౌరవార్థం ఇచ్చుచున్నారు ఈ ఐదు వందలను ఆమె తన ముఖ్య పరిచారికయూ కామాక్షి చేతిలో పోసి ధర్మ ఖర్చులు చేయవలసినదని చెప్పుతుండేది ఈ పరిచారిక అమ్మగారంత వృద్ధు కాకపోయినా సుమారు షష్టిపూర్తికి దాదాపు వయస్సులో ఉంది మిక్కిలి దేవబ్రాహ్మణ భక్తి పరురాలు జమీందారుల వద్ద మెలుగు చొండుట చేతనో పూర్వపుణ్యవశం చేతను ఉదారమైన గుణసంపత్తి కలది ఎట్టిదీయును కాకుండా ఆ జమీందారులు బుచ్చితమ్మయ్య చిన్నరావుగారులు అందరూ దాసీలతో పాటు కాక ఈ పరిచారికను కామన్నప్ప అని వర్షవావులతో పిలవటం తటస్థింపదిగదా ఈ పరిచారిక ఎవరినౌకరో ఆ బుచ్చి సీతయ్యమ్మ గారిని గూర్చి కొంచెమిచ్చట తెలుపవవలసి ఉన్నది ఈమె శ్రీ రావు నీలాదిరాయనింగారికి కోడలు శ్రీ నీలాదిరాయనింగారి ప్రథమ భార్య పుత్రుడుగు శ్రీ బుచ్చి తమ్మయ్య గారి భార్య ఈ బుచ్చి తమ్మయ్య శ్రీ పిఠాపుర సంస్థానము ఏలవలసిన వారయ్యను తల్లిదండ్రులకు తాత్కాలికముగా కలిగిన మనఃకలహం వల్ల కోటలోని చరాస్తిని మాత్రము గైకొన్న తల్లిగారి వల్ల కోట వదిలి బాల్యమున నీవలికి రావలసిన వారేరి ఆ పిమ్మట అక్కడి నుండి తెచ్చిన ధనము ఈ కిల్లంపూడి ఎస్టేట్ తల్లిగారే పెద్దాపురం సంస్థానం వారి వద్ద కొన్నారు ఈ బుచితమ్మయ్య గారి తల్లిదండ్రులకు తాత్కాలికంగా కలిగిన మనఃకలహం వలనే కాట్రావుల పల్లె జగ్గంపేట ఎస్టేటులు కూడా ఏర్పాటు అయినాయి ఇంతకన్నా ఈ విషయమునకు ఇక్కడ చోటు చాలదు కావున ప్రస్తుతం ఉపక్రమిస్తాను ఈ బుచ్చి సీతయ్యమ్మ గారు మహాధర్మాత్పురాలు ధర్మవరములో పాఠశాల అన్నవరంలో ధర్మసత్రము లోనైన ధర్మకార్యాలు పెక్కులు ఈమె చేసినారు అట్టి ధర్మాత్పురాలను సేవించే దాసికి మాత్రం మంచి బుద్ధి ఎలా కలగదు కలగటం న్యాయమే భాగవతములో శ్రీ పోతరాజుగారు ఏమన్నారు అధముడైన వాణి కాలగు కంటే అత్యదుకు నింట దాసి ఎగుట మేలు అని కదా అది ఇటులుండే గురువుగారు అమ్మగారితో మనవి చేయమంటే మనవి చేయటకు వెళుతూ ఈ వివాహము అమ్మగారి సెలవు మీద తానే జరిగించవలనని ఆ పరిచారిక ఊహించుకొని సంతోషముతో అమ్మగారితో శాస్త్రుల వారు చెప్పిన మాటలు మనవి చేసి తన కోరికను కూడా వినయంగా మనవి చేసుకున్నది అమ్మగారును తన దాసి బుద్ధికి మిక్కిలి సంతసించి అట్లే కానియమ్మన్నారు దాసి సంతోషించి శాస్త్రులవారితో మనవి చేసుకున్నది అంగీకరించారు సలక్షణంగా ఐదు రోజులును కామాక్షి ద్రవ్యంతో వివాహం జరిగింది తేజోమూర్తుల అన్నపూర్ణమ్మ గారు ఇక నొకటి ఇక్కడ వ్రాయక తీరదు మా గురువుగారు కాశీలోనున్న కాలంలో ఈ కెల్లంపూడి నుండి తేజోమూర్తుల అన్నపూర్ణమ్మ అనే ఆవిడ తీర్థయాత్రలకు వెళ్ళింది కాశీ కాక ఇంకా ఉత్తరదేశలు చేయనప్పుడు మా గురువుగారు కూడా కాకతాళీయంగా ఆమె వెళ్ళున్నప్పుడే యాత్రార్థం దయచేసినారు ఆ పరిచయం వల్ల దేశానికి వచ్చిన పిమ్మట ఈ కిర్లంపూడి వచ్చినప్పుడు జమీందారుల ద్రవ్యముతో దినభత్యం జరపవలసి ఉన్నను అన్నపూర్ణమ్మగారి ద్రవ్యమునే గురువుగారు సవిద్యార్థికంగా ఉపయోగించేవారు జమీందారులు కూడా ఇందుకు సమ్మతించేవారు ఆ అన్నపూర్ణమ్మ గారు శాస్త్రుల వారి ఎన్ని నాళ్లున్నను బహుభక్తి శ్రద్ధలతో స్వయంగా వండి మాకందరికీ షడ్ర నిత్య సంతర్పణ జరిగించేది నా వివాహము వీరి ఇంటనే నిశ్చయమైంది ఆమె స్నాతకము మాత్రము మా ఇంటనే నా ఖర్చు మీదనే జరగవలను అని కోరినది అట్లే అని గురువుగారు అంగీకరించారు స్నాతకం చేసుకున్న అన్నపూర్ణమ్మ గారి గృహము నుండియే పెండ్లకి తరలివెడితిమి స్నాతక సమయానకు మాత్రము మా తల్లిదండ్రులు రాలేదు కారణం అప్పుడు వర్షాధిక్యముచే ఏలేళ్ళు పొంగి మార్గాలు అరికట్టినాయి చుట్టు మార్గం ద్వారా వచ్చేటప్పటికీ ఇక్కడ స్నాతకము వేరొక పుణ్యదంపతులు కూర్చొని జరిగించినారు ఆ దంపతులు అన్నపూర్ణమ్మ శాఖవారే కాసలేయులు ఆయన పేరు బుల్లినారాయణ సోమయాజులు స్నాతకపు పీటల మీద నుండి లేచే వేళకు మా తల్లిదండ్రులు వచ్చి కలిసి కొన్నారు వారికప్పుడు ఏకపుత్ర విషయంలో మనకిది ప్రాప్తి లేకపోయింది కదా అని కొంత విచారమును తలవని తలంపుగా బీదలమగు మన కుర్రవాడికి పెండ్లి జరుగుతున్నది కదా అని కొంత సంతోషమున్ను కలిగింది ఆ ఈ సందర్భములను నానా రాజ సందర్శనములో పరదేశములు దివ్యతర దేశములుగా అను శీసములో సూచించి ఉన్నాను ప్రయాణ ముహూర్తమే ముహూర్తం ఇక ఒక సంగతి జ్యోతిషాస్త్రజ్ఞులు ఇచట గమనింపవలసి ఉన్నది నేను త్రికరణ శుద్ధిగా కాశీకి వెళ్ళవలనని ముహూర్తము పెట్టుకుంటుని ఆ ముహూర్తము పెళ్లి ముహూర్తముగా మారుటచే నా ఉద్దేశమునకు వ్యతిరేకమే అయ్యనను స్నాతకములో కాశీయాత్ర పేర నీవు కొన్ని అడుగులు నడచుట కొంత ఆచారమై అనుకున్న ఉద్దేశము కూడా నెరవేరినట్లు సంతసింపవచ్చును మరియు నీ వివాహ సందర్భములో అప్పుడు జమీందారులుగా ఉన్న శ్రీ బుచ్చితమ్మయ్య చిన్నరావుగారుల మీద నాచే కొన్ని పద్యములు చెప్పి వినిపింపబడ్డవి అంతొకటి మాత్రమిచ్చట ఉదహరిస్తాను అంచితులౌభవజ్జనులకు లాదరమప్పగిలోన జప్పించిన సర్వశాస్త్రముల బెంపు గణ్యయనంబునర్చి రాణించడు చర్లవంశవర నీరథి శరద చంద్రు సార్థతో దంచిత బ్రహ్మయాభిద బుధాగ్రనిశిష్యుడ వెంకట ఆఖ్యుడన్ ఆరణాల మూడు డబ్బులతో ప్రయాణం వివాహం జరిగిన తర్వాత పదహారు రోజుల పండుగ ముగియకుండానే మరలా గురువుగారి సాన్నిధ్యంకు వెళ్ళి చదువుతూ ఉండగా గురువుగారితో జల్లిసీమ ప్రయాణం తగిలింది ఆ ప్రయాణంలో తిరుపతి శాస్త్రి గారి గ్రామం ఎండగండి మకాములో గురువుగారు ఉండగా గురువుగారి తల్లి శతవృద్ధురాలు స్వర్గస్థురాలైనది ఆ కారణంచే గురువుగారు స్వగ్రామం దయచేసినారు వెళ్ళినప్పుడు శిష్యులతో అంతకుముందు పాఠశాల నిమిత్తం ఆ చుట్టుపట్ల గ్రామస్తులు చందాగా నిచ్చిన ఏకత్రకు చేర్చి కడిఎద్దకు చేర్చే ఏర్పాటు చేయవలసినదిగా చెప్పినారు ఆ వసూలు చేయుటలో నాకు ఒక ఊరు వంతు వచ్చింది ఆ ఊరు పేరు ఉందర్రు Bye. <laughs>